o <laughs> ్రమోపనిషదై గాయంతి సమగవస్థ్గతే మనస పశ్యం యోగిన యంతం విదు సురా ేవాయ తస్మ కృష్ణాయ వాసువాయ దీ నందనాయ నందోరాయ గోవిందా శ్రుతి స్మృతిపురా పాళయం కరుణాయం నమామి భగవత్పాకరక లేదా గురువులు కనబడేవాళ్ళు తమ శిష్యులకి శాస్త్రాన్ని చక్కగా విడమరిచి చెప్పారు అందుకే వాళ్ళు గురువులై గురు శబ్దార్థం కూడా అదే సర్వార్థాన గ్రణాతీతి గురు కాబట్టి శాస్త్రం యొక్క ఏకవాక్యత ఏక ఏకతాత్పర్యం ఏదైతే ఉందో దానిని విస్తారంగా విడమర్చి విస్పష్టంగా ఏ విధమైనటువంటి అస్పష్టతగా అవకాశం లేకుండా బోధించేటువంటి వాళ్ళు గురువు వేలాది సంవత్సరాలుగా ఎంతో మహో మహోజ్వలంగా సాగుతూ వస్తున్నటువంటి ఈ ఆర్ష విజ్ఞానం సంప్రదాయ స్రావంతిలో ఇలాంటి గురువులు అసంఖ్యాకంగా మనకు కనిపించారు అలాగే పవిత్రమైనటువంటి బోధల్ని ఈ పుణ్య భారతాలంలో వాళ్ళు ఎంతగానో వినిపించారు అలాంటి మహాత్ములు గురువులు ఆచార్యుల యొక్క కోవలో వాళ్ళ జాబితాలో చూస్తే అసమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక గురువుగా అనితర సాధ్యమైనటువంటి బోధన అందించేటువంటి గురువుగా శ్రీ శంకరాచార్య స్వామి మనకు అనిపిస్తారు అందువల్ల ఆదిదేవుడితో ప్రారంభమైనటువంటి ఆత్మజ్ఞానం వేద విద్య ఆర్ష విజ్ఞానం ఈరోజు మనకు గురువులు అందిస్తూ ఉంటే ఈ మంచలో లింకు ఆచార్యుడి శంకరాచార్య మధ్యమా అంటున్నాం కాబట్టి నారాయణ సమారంభం సదాశివ సమారంభం భగవంతుడి నుంచి కదిలింది ఆదిదేవుడి నుంచి ఇప్పుడు మన ముందు మన గురువు ఉన్నాడు మనకు బోధిస్తూ ఈ మధ్యలో ఇది సాంప్రదాయకంగా అద్భుతం వచ్చింది గురువు నుంచి శిష్యుడికి శిష్యుడి నుంచి గురువుకి ఇట్లా చూస్తే ఎన్ని కోట్ల మంది లక్షల మంది కోట్ల మంది గురువులుంటారు కానీ వీళ్ళల్లో ఒక్కరినే చెప్పాలనుకున్నప్పుడు మధ్యలో శంకరాచార్యం అనేది శంకరాచార్యం మంచిమా ఈయనదొక విలక్షణమైనటువంటి బోధ విస్పృష్టమైనటువంటి బోధ సుస్పష్టమైనటువంటి బోధ కేవలం తానుండేటువంటి రోజుల్లో సమకాలీనులుగా ఉండేటువంటి వాళ్ళు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఆచార్యుల వారిని ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో రెండవ ఆలోచన లేకుండా ఆయన దగ్గర కూర్చొని జ్ఞానాన్ని పొందారు కాబట్టి తాను జీవించి ఉన్నటువంటి కాలంలో ఆశ్రయించినటువంటి పుణ్యాత్ములకి జ్ఞానాన్ని అందించడమే కాకుండా భావితరాలకి ఈ జ్ఞానం అందాలనేటువంటి మహదాశయంతో ఒకవైపు సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ మరొక వైపు శిష్యుల్ని తయారు చేస్తూ మరొక వైపు మఠాలను ఏర్పరుస్తూ ఇంకొక వైపు బాలి తరాలకు కూడా అందాలి అనేటువంటి ఉద్దేశం చేత ఎంతో ఉత్తమమైనటువంటి సాహిత్యాన్ని ఆచార్యుల వారు అది అనితర సాధ్యం దాన్ని మనం శంకర వాంగ్మయం అంటూ ఉంటాం శంకరాచార్య వారు అద్వైత సాహిత్యం స్థూలంగా ప్రధానంగా చూస్తే ఆచార్యవారి రచనల్ని మూడు విధాలగా మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు చాలా విస్తృతమైనటువంటి రచనలు ఆయన చేసిన ముఖ్యంగా మూడు విధాలుగా మూడు రకాలుగా మనం వాటిని విభజించుకోవచ్చు మొదటివి భాష్యాలు రెండవది ప్రకరణ గ్రంథాలు మూడవది స్తోత్ర ఇవి ప్రధానంగా నా దృష్టిలో ఇంకా కొన్ని ఉన్నాయి ప్రధానంగా చెబితే ఇలా ఇవి భాష్యాలు ఆచార్యుల వారి యొక్క రచన వైభవం అంతా కూడా భాష్యాల్లోనే కనిపిస్తుంది మరో చూడాలి ఆయన అద్భుతంగా స్తోత్రాలు రాయొచ్చు ప్రకరణ గ్రంథాలు రాయొచ్చు కానీ ఆయన కలమ యొక్క పదును చూడాలి అనుకుంటే మాత్రం భాష్యాలకే వెళ్ళాలి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడు ప్రస్థానత్రయం అని మీకు తెలుసు అంటే ప్రామాణికం మనకి ఇవే మనకు ప్రమాణం ఎవరు ఎన్నైనా చెప్పుకోవచ్చు వీటికి భిన్నంగా ఉండేటువంటి వాటిని మనం అంగీకరించాం అందువల్ల ఇది ప్రస్థానం విజన్ ఆఫ్ హ్యారిటీ శాస్త్రం ఇది ప్రస్థానత్రయం ఈ ప్రస్థానత్రయానికి ప్రధానంగా ఆచార్య వారు భాష్యాలు రచించారు ఉపనిషత్ భాష్యం అట్లాగే బ్రహ్మసూత్ర భాష్యం శారీరక మీమాంస ఆ భాష్యం కూడా మీకు చెప్పాను మీరు విన్నా కాబట్టి ఉపనిషత్తులు ప్రధానంగా దశోపనిషత్తుని తీసుకొని వాటి మీద భాష్యం రచించారు ఈశాన కఠా ప్రశ్న ముండక మండక్య ఇత్రయ్య తైతరయ్య చాందోక్య బుర్రదాఖ ఈ పది ఉపనిషత్తుల మీద ఆచార్యుల భాష్యం ఇచ్చారు ఇవి కాకుండా శ్వేతాశ్వత ఉపనిషత్తు నృసింహతాపనిషత్తు మీద కూడా ఆచార్య వారి భాష్యం ఉందంటారు దాంట్లో కొంత కొందరు విభేదిస్తారు అవి కావని కానీ శంకరాచార్య భాష్యం అని ఉంది కాకపోతే ఈ శంకరాచార్యుల వారు లేదా ఇంకొక మఠంలో వచ్చిన శంకరాచార్యుల వారు కావచ్చు కూడా శాస్త్రానికి వైరుధ్యం లేనంతవరకు ఎవరు రచించినా పర్వాలేదు ఆది శంకరుల వారైన పర్వాలేదు తర్వాత ఆ మఠాలు వచ్చే శంకరులైన పర్వాలేదు కనుక అలా ఉంటే ఇవి ఉపనిషత్ భాష్యాలు పన్నెండు భాష్యాలు అంటారు కాకుండా భాష్యం ముఖ్యంగా దశోపనిషతుర్ భాష్యం ఇవే కాకుండా మహాభారతంలో విష్ణు సహస్రనామానికి భాష్యం రచించారు సమత్సుజాతీయానికి భాష్యం రచించారు అట్లాగే లలిత త్రిశతి అనే ఉందో గ్రంథం అద్భుతమైన గ్రంథం అంటే లలిత సహస్రనామం మీకు వినుంట లలిత త్రిశతి ఉంది లలిత సహస్రనామం అంటే అమ్మవారి మీద వేయనామాలు ఇప్పుడు విష్ణు సహస్రనామం లాగే భగవంతుడి మీద జగన్నాథుల మీద ఎట్లాగైతే వేయనామాలు వచ్చాయో విష్ణు సహస్రనామం అమ్మవారి మీద వచ్చినటువంటిది లలితాదేవి మీద వచ్చినటువంటివి జగజ్జనని మీద లలితా సహస్రనామం చాలా ప్రాచుర్యాన్ని పొందింది ఈ లలితా సహస్రనామానికి ఆచార్యులవారి భాష్యం రాలేదు కానీ లలిత త్రిశతీ అని ఉంది అంటే మూడు వందల నామాలు మాత్రమే అదే లలిత త్రిశతి అంటే అమ్మవారి మీద మూడు నామాలు ఉండేటువంటి గ్రంథాన్ని లలిత త్రిశతీ అంటారు ఈ త్రిశతీ మీద ఆచార్యులవారి భాష్యం అస్తామలకి ఏమైనా ఒకటి ఉందనుకోండి చిన్నది ఈ విధంగా భాష్య పరంపర కొనసాగింది ఆచార్యుల కానీ ఎక్కడ చూసినా నాకు అర్థమైనంత వరకు ఆచార్య వారి భాషల్లో ఉపనిషత్తుల విషయాన్ని ఉపనిషత్తుల్లో ఏదైతే బోధించబడి ఉందో దాన్నే ప్రామాణికంగా స్వీకరించి వాటి మీద రచనలు చేశారు ఆయన ఏం చేసిన ఆయనకి ప్రామాణిక ఉపనిషత్తులే కాకపోతే అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞానం అద్వైతము అని స్థిరీకరింప నిర్ధారణ చేసిన తర్వాత ఈ జ్ఞానాన్ని అద్వైత జ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో ఉండేటువంటి బోధని చక్కగా విస్పష్టంగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో అద్వైత బోధని అందించారు కాకపోతే ఇక్కడ ఈ ఉపనిషత్ బోధకి విరోధం లేకుండా ఉండేటువంటి వైరుధ్యం లేనటువంటి స్మృతులు పురాణాలు ఇతిహాస్ ఇతిహాసాన్ని కూడా స్పృశిస్తూ అవి ఎంతవరకు అయితే అద్వైత బోధకి భిన్నం కాకుండా ఉంటాయో అంతవరకు అంతవరకు వాటిని కూడా ఉల్లంఘిస్తూ భాష్యాలు నడిపారు కాబట్టి ఓ పురాణంలో విషయాన్ని కోట్ చేయొచ్చు ముఖ్యంగా విష్ణు సహస్రనామ భాష్యం కనుక మనం చూస్తే అంత కొటేషన్ అసలు కొటేషన్లు కావాలనుకుంటే విష్ణు సహస్రనామ భాష్యం చూడాలి ఎన్ని పురాణాల నుంచి కోట్ చేస్తారు మహాభారతం నుంచి కోట్ చేస్తారు అనేకమైనటువంటి కానీ ఇవి ఏవి కూడా ఆచార్యుల వారు ఎక్కడ వాటిని ఉటంకించినా అద్వైత బోధకి భిన్నంగా ఉండేటువంటి మాటలు మాత్రం ఎక్కడా స్పృశించలేదు కారణం ఉపనిషత్తుల యొక్క ఏకతాత్పర్యం ఏక అద్వైత బోధే అనేది ఆచార్యుల వారి యొక్క సునిశ్చితమైనటువంటి అభిప్రాయం దృఢమైనటువంటి అభిప్రాయం ఇంక రెండవ ఆలోచన లేదు ఇవి భాష్య ముఖ్యంగా వేద వాంగ్మయాన్ని ఉపనిషత్తు వాంగ్మయాన్ని కేవలం ఆ గ్రంథాలను పెట్టుకొని స్వయంగా అధ్యయనం చేయడం అనేటువంటిది అసాధ్యం దృస్సాధ్యం ఇప్పుడు ఉపనిషత్తులు పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాన్ని మనం దగ్గర పెట్టుకొని కూర్చున్నంత మాత్రాన ఉపనిషత్తు జ్ఞానం మనకు వచ్చేందుకు అవకాశం లేదు స్వామీజీ పుస్తకంలో విషయం ఉంది కదా ఎందుకని అర్థం కాదు ఎవరికి వాళ్ళుగా వేదాన్ని మాత్రం అర్థం చేసుకునేటువంటి అవకాశం లేదు కనుక గురువు అవసరం అయ్యాయి అంటే మనకు మనకే అర్థం చేసుకోలేము చదివినప్పటికీ కూడాను గురువు బోధిస్తేనే మనకు అర్థమవుతుంది ఇంకొక విధంగా అర్థమయ్యేందుకు అవకాశం అందువల్ల గురువు బోధిస్తేనే అర్థమవుతుంది కనుక ఆచారం యొక్క అవసరం మనకు చాలా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా శృతి మందిరంలో మీరు అనేకమైన ఉపనిషత్తులు విన్నారు కానీ ఒక్కొక్క చోట ఉపనిషత్తు యొక్క మంత్రాన్ని మనం చెప్పి దాని అర్థం మీకు చెప్పినప్పుడు మీరు తెల్లబోయి చూసినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి దీనికి భ్రాంతి చెందినప్పుడు దీనికి ఏం చెబుతాడా స్వామీజీ అర్థం అని ఎందుకని అర్థం అవుతూ ఉంది ప్రతి పదం అర్థం చెబుతూ ఉన్నప్పటికీ కూడాను దీని యొక్క హృదయం ఏమిటనేది మనకు అర్థం కాకుండా వ్యాకరణం ఉండి భాషా వైద్యుష్యం ఉండి వ్యాకరణ పాండిత్యం ఉంటే దాని అర్థం మనకు తెలుస్తుందేమో కానీ భావం అర్థం అయ్యేటువంటి అవకాశం లేదు అందువల్ల ఇటువంటి చోట ఇప్పుడు ఉదాహరణకి ఈశావాశం చూస్తున్నాం అనుకోండి ఎన్నో మంత్రాలు మీకు అట్లా కనిపించే తద్జతి తద్ నైజతి తద్ధూరే తద్వంతికే అన్నామనుకోండి ఆత్మ కదులుతుంది ఆత్మ పయనిస్తుంది ఆత్మ చెలిస్తుంది తన నైజతి ఆత్మ చెలించదు కదలదు ఆత్మ కదులుతుంది ఆత్మకథ ఇక్కడికే పరస్పర విరుద్ధం ఎప్పుడైతే కదులుతుంది అని అన్నాడో ఇక కదలదనే సమస్య లేదు ఎప్పుడైతే కదలేదు అని అన్నాడో కదులుతుంది అనేటువంటి విషయం రాదు కాబట్టి తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే ఆత్మ అనేది దూరంగా ఉంది అది చాలా దగ్గరలో ఉంది దగ్గర దూరం అనేటువంటి దేశంలోనే స్పేస్లోనే మనకు తెలుస్తూ ఉండే ప్రదేశాలు కాబట్టి దూరంగా ఉండేటువంటి వస్తువు దూరంగానే ఉంది దగ్గరగానే చెప్పడానికి అవకాశం లేదు ఏదో ఒక పాయింట్ని ఆధారంగా చేసుకుని దూరం అంటాం దూరం అనేది ఏమీ లేదు బట్ అమెరికా దూరం ఎవరికి నాకు దూరంగానే అమెరికాలో ఉండేవాడికి దూరంగా కనుక ఒక ప్రదేశాన్ని ఆధారం చేసుకొని ఒక పాయింట్ని తీసుకొని అందుకని స్టాండ్ పాయింట్ అంటే స్టాండ్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి నువ్వు తీసుకుంటున్నావు దాన్ని బట్టి కనుక ఏదైతే నీకు దూరంగా ఉందో అది దగ్గరగా ఉండే అవకాశం లేదు ఏదైతే దగ్గరగా ఉందో అది దూరంగా ఉండే అవకాశం లేదు తద్ధూరే తద్భంతికే అది దగ్గరగానే ఉంది దూరంగానే ఉంది అని అన్నప్పుడు మనకు ఆలోచన పెట్టుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆత్మ కదులుతుంది ఆత్మ కదలదు ఆత్మ దగ్గరలో ఉంది ఆత్మ ఘోరంగా ఉంటుంది దీని యొక్క భావం ఏదైతే ఏమై దీని హృదయం ఏంటి అన్నప్పుడు దీన్ని వివరించడానికి ఆచార్యుడు కావాలి అందువల్ల గురువు యొక్క అవసరం ఉపనిషత్తు జ్ఞానాన్ని పొందడానికి ఇంత అవసరమై ఉంది అదే క్షణోపనిషత్తుకు వచ్చామనుకోండి ఇంకా కూడా నాహం మన్య సువేదేది నోన వేదేది వేదజ యోనస్తద్వేద తద్వేద యోన వేదేది వేదజ అన్నప్పుడు మంత్రం ఎటువంటి వాళ్ళని కూడా అసలు తిప్పుతుంది అసలు ఏం చెప్తున్నాడా ఇదని నాహం మన్యే అహం సువేదేతి మన్యే నా ఇది నాకు బాగా తెలిసింది అని నేను అనుకోవడం లేదు క్లియర్ వాడికి తెలియడం లేదు అని అన్నాను కన్ఫ్యూజన్లో నాహం మన్యే సువేదేతి అలాగనే నాకు తెలియదని కాదు వేదజా తెలుసు కూడా ఇంకే ఇది నాకు తెలుసు బాగా తెలిసింది సువేదేతి సుష్ వేదేతి నాకు చక్కగా తెలిసింది అని అహం మన్యన్నా నేను అనుకోవడం లేదు అలాగనే నాకు తెలియనిది కాదు తెలుసు కూడా యోనస్తద్వేద తద్వేద యోన వేదేతి వేదజ కాబట్టి నహ మాలో ఎవడైతే అంటే గురువు దగ్గర మేము అధ్యయనం చేస్తూ మాలో ఎవరికైతే అది తెలిసిందని తెలియనిదని తెలిసి తెలియదని తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా వేలైనదని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు తెలిసిన వాడు ఈ ప్రపంచాన్ని అని అంటే దీన్ని పట్టుకొని ఏమో అర్థం చేసుకోవాలి క్లియర్గా అర్థం అవుతున్నాయి చిన్న పదాలు పెద్ద సంస్కృత విజ్ఞానం అవసరం లేదు ఇంత చక్కగా తెలుస్తూ దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి దీని భావం ఏదై ఈ మంత్రార్థం ఏంటి అందువల్ల గురువు అవసరమై ఉన్నాయి ఉపనిషత్తులు అంటే ఇవి వాటిని అర్థం చేసుకోండి కనుక ఇంత జటిలంగా కనపడుతూ ఉండినా వాటి యొక్క అర్థాన్ని కనుక ఇప్పుడు వివరించాడంటే స్వరూపాన్ని వదిలి అయిపోయింది అందుకని అవి బిగ్ బ్యాంగ్ కన్నా బిగ్ బ్యాంగ్ ఈ స్మాల్ బ్యాంగ్ హే అర్థం అవుతుంది ఇప్పుడు ఎందుకని దాని మూలంలో బిగ్ బ్యాన్ మూలములకి అర్థం చేసుకోలేదని అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి వాడు గురువు అర్థం అతనికి తెలిసి ఉండాలి అతనికి తెలిస్తే లాభం లేదు నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగి ఉండాలి నెంబర్ టూ తనకి తెలియడం ఏదైతే ఉందో అది జ్ఞానం తనకు అర్థమైన దాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పడం ఏదైతే ఉందో అది బోధనా విధి తనకు తెలిసింది బోధ నాకు అందించేది బోధనా విధి ఇది సాంప్రదాయం బోధనా విధి అంటే సంప్రదాయం విధి కాబట్టి సాంప్రదాయం గాడిలో నిలబడి బోధిస్తేనే అర్థమవుతుంది ఇంకొక విధంగా బోధిస్తే అర్థమయ్యేది అవకాశం లేని లేదు ఎప్పుడైతే సంప్రదాయం తెలీదు అటువంటి వాడు బోధించాడు అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుందో తెలుసా దీనివల్లనే అనేకమైనటువంటి మతాలు పుట్టుకొచ్చాయి వేదాన్ని అంగీకరించే వాళ్ళలోనే ఎవరైతే వేదాన్ని అంగీకరిస్తూ ఉన్నారో వేదమ్మకు ప్రమాణం అంటూ ఉన్నారో వాళ్లలోనే మనకు అనేకం కనిపిస్తూ ఉన్నాయి ప్లీజ్ అండర్స్టాండ్ ఇప్పుడు వేదాన్ని అంగీకరించే వాళ్ళందరూ అర్థమైతే నొప్పుకోవడం ఎందుకు వచ్చేది సంప్రదాయం తెలియడం లేదు బోధ అర్థం కావడం లేదు కనుక అలాంటి చోట రకరకాలైనటువంటి మతాలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ప్రమాదం కూడా ఉంది కనుక గురువు వాడికి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే సరిపోదు సంప్రదాయం కూడా తెలిసి అందించగలిగి ఉన్నాయి అప్పుడే జ్ఞానం కలుగుతుంది కానీ ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశం లేనే లేదు ఇవి ఆచార్యుల భాష్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక రెండవది ప్రకరణ గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు భాష్యాలను చూచినప్పుడు భాష్యాలంటే ఉపనిషత్తులు వేదంలో ఉన్నాయి అది ఎవరు రాసింది కాదు దానికి ఆచార్యులు వారు భాష్యం రాశారు కానీ ప్రకరణ గ్రంథాలంటే స్వీయ రచనలు ఆయన రాసినవే అంటే తనకి ఏదైతే అర్థమైందో అది మనకు అర్థం కావడం కోసంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని తను రాస్తే అది ప్రకరణ గ్రంథం అనిపించుకుంది ఇది ప్రకరణ గ్రంథాలు వేదాంత విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వివరణ గ్రంథాలు ఇవి వివరణ గ్రంథాలు చక్కగా వివరిస్తూ పోతాయి వీటి వల్ల కూడా వేదాంత చక్కగా మనకు అర్థమవుతాయి ఇవి ప్రకరణ గ్రంథాలు ఆచార్య వారు భాష్యాలు వేదానికి భాష్యం మన ఉపరిషతులకు భాష్యం రాయడమే కాకుండా ప్రస్థానితరయ భాష్యమే కాకుండా ప్రకరణ గ్రంథాలు చాలా రాజించాయి దృగ్దృశ్య వివేకం మీరు విన్నారు ప్రకరణ గ్రంథం అద్వైతానుభూతి అపరోక్షానుభూతి ఉపదేశ సహస్రి వాక్యవృత్తి వివేక చూడమని ఆత్మబోధ ఇవన్నీ ప్రకరణ గ్రంథాలు స్వీయ రచన డైరెక్ట్ తను చెప్పదలుచుకుని మనం చెబుతూ ఉన్నాడు డైరెక్ట్గా తన అవగాహన మనకు అందిస్తూ వీటిని ప్రకరణ గ్రంథాలని అంటారు అందులో ఈ ఆత్మబోధ ఇప్పుడు మనం తీసుకునేటువంటిది ప్రకరణ గ్రంథం కిందకు వస్తుంది అది అట్లా ఇక మూడవది ఉన్నది ఆచార్యవారి రచనల్లో భాష్యాలు ప్రకరణ గ్రంథాలు ఇప్పుడు భాష్యాలంటే మీకు తెలిసే ప్రకరణ గ్రంథాలంటే తెలిసే మూడవది స్తోత్రం ఆయన రాసిన స్తోత్రాలు ఇంకొక రాసినట్టుగా మనం కనపడ్డాము అనేకమైనటువంటి దేవతామూర్తుల మీద ఎందరు దేవతలున్నారో అందరి మీద ఆచార్యుల వారు సరే ఇప్పుడు శివభుజంగా ఉందనుకోండి హనుమద్భుజంగా ఉంది రామభుజంగా ఉంది సుబ్రహ్మణ్య భుజంగా ఉంది ఇట్లా ప్రతి ఒక్కరి మీద ఏ రూపం నీకు కావాల్సి ఆ రూపం మీద ఆచార్యుల రచించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి ఈ స్తోత్రాలు ప్రధానంగా మళ్ళీ రెండు విధాలుగా ఉంటాయి ఒకటి స్మృతి ప్రధానంగా ఉంటాయి ఇది భగవంతుడిని కీర్తించరు స్థుతి ప్రధానం ఆయన యొక్క వైభవాన్ని అంతా కూడా వర్ణించుకుంటూ పోవడం స్థుతి ప్రధానం ఇక రెండవది విషయ ప్రధానంగా కూడా ఉండాలి స్థుతిస్తూ ఉన్నట్లే ఉంటుంది దక్షిణామూర్త అన్నప్పుడు దక్షిణామూర్తి నమస్కారం అండి కానీ విషయ ప్రధానంగా ఉంటుంది దక్షిణామూర్తి స్తోత్రం మీ తెలుసు అందువల్లనే పది పదిహేను రోజులు మీకు ఆ పది శ్లోకాల మీద నేను ఉన్యాసం చెప్పాను విషయ ప్రధానంగా ఉంటాయి కనుక కొన్ని స్థుతి ప్రధానంగా ఉంటాయి కొన్ని విషయ ప్రధానంగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి శివానందలహరి అనుకోండి శ్రీశైలం వచ్చినప్పుడు ఆచార్యుడి వారు మల్లికార్జున స్వామిని బ్రహ్మరామ్మ మల్లికార్జునని స్థుతిస్తూ శివానందలహరి రచించారు అద్భుతమైనటువంటి గ్రంథం అదంతా శివుడి మీద ప్రార్థనలుగానే ఉంటాయి కానీ వేదాంత సారమంతా కూడాను అందులో నిండిపోయి ఉంటుంది దాని మీద కూడా నేను వ్యాఖ్యానాన్ని రచించాను కాబట్టి హరి ఆనందలహరి హరి కనకధారా స్తోత్రం అన్నపూర్ణ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ప్రాతస్మరణ స్తోత్రం విజ్ఞాన నిర్వాణ షట్కం దశ శ్లోకి ఇవన్నీ కూడాను ఒక విధంగా మనకు ప్రార్థనలు చేస్తున్నట్టుంటే విషయంలో కనుక వెళ్ళామంటే అద్భుతం ఇప్పుడు ఏక శ్లోకి ఉంది ఒకే శ్లోకం దాని మీద కూడా మీకు ఒక ఉపన్యాసాలు చెప్పాను మూడు ఉపన్యాసాలు ఒక శ్లోకం ఇవన్నీ కూడా ఆచార్యులు రచించినటువంటి స్తోత్ర అవి విషయప్రధానంగా ఉండొచ్చు స్థుతి ప్రధానంగా కాబట్టి ప్రధానంగా ఇవి భాష్యాలు ప్రకరణ గ్రంథాలు స్తోత్ర ఇప్పుడు మనం అధ్యయనం చేసేటువంటి గ్రంథం ప్రకరణ గ్రంథం దీని పేరు ఆత్మబోధ ఆత్మబోధ రెండు పదాలు ఉన్నాయి ఇట్స్ ఎ కాంపౌండ్ సమాసం ఇది ఆత్మబోధ అనేది సమాసం ఇట్స్ ఎ కాంపౌండ్ దీన్ని ఆత్మబోధ రెండు పదార్థం తెలుస్తుంది ఒక విషయం ఆత్మబోధ ఆత్మ ఒకటి బోధ ఒకటి బోధ అని జ్ఞానం ఆత్మ దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు మనం ఆ కాంపౌండ్ని సమాసాన్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి సపోజ్ షష్ఠి తత్పురుష సమాసం కింద తీసుకున్నాం అనుకోండి దాన్ని అర్థం ద్వారా ఆత్మబోధ ఆత్మన బోధ ఒకటి ఇది షష్ఠి ఆత్మబోధ ఆత్మన బోధ ఆత్మబోధష్ఠి ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అంటే ఆత్మన బోధ ఆత్మ జ్ఞానము ఆత్మ యొక్క జ్ఞానము అతి షష్టి యొక్క కింకులు యొక్క లోపల ఓకే షష్టి కనుక ఆత్మన బోధ అంటే ఆత్మజ్ఞానము ఇది ప్రకటన లేదా ఇంకొక విధంగా తీసుకున్నాం అనుకోండి ఈ కాంపోనెంట్ ఆత్మ ఏవ బోధ ఆత్మన బోధ ఒక అర్థం ఆత్మయ బోధ ఆత్మన బోధ అంటే ఆత్మ జ్ఞానం ఆత్మ యొక్క జ్ఞానం ఆత్మయవ బోధ జ్ఞానమే ఆత్మ ఆత్మే జ్ఞానం అర్థం అవుతుంది ఎందుకని ఇది తర్వాత చెప్తాను నేను వస్తువు వస్తు జ్ఞానం రెండు వేలు కాదు కనుక దేనికి సంబంధించిన జ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మకన్నా వేరుగా ఉందా లేదు మరి ఆత్మ జ్ఞానమా అజ్ఞానమా సత్యం జ్ఞానం అనంతం జ్ఞానం కాబట్టి జ్ఞానమే ఆత్మ ఆత్మే జ్ఞానం ఇది ఇట్లా రెండు రకాలుగా ఆత్మన బోధ బోధ ఆత్మబోధ ఆత్మయ బోధ బోధయవ ఆత్మ ఆత్మయవ బోధ ఆత్మబోధ ఇది ఇది ఒక అద్భుత వృత్తి ఏంటి ప్రకరణ గ్రంథ ఇందులో అరవై శ్లోకాలు ఉన్నాయి రత్నాలు లాంటి శ్లోకాలు అంతా ఉపనిషత్తుల యొక్క విషయాన్ని నిర్ధారణ చేస్తూ పోతాయి ఇది ఆచార్యుల వారి స్వీయ రచన ప్రకరణ గ్రంథం అర్థం ఇవి నడుస్తూ ఉంటే మీకు అర్థమవుతారు ఒక్కొక్క శ్లోకం పోతూ ఉంటే రుద్రజ్ఞాపకం రావచ్చు లేదా తైత్రీయం రావచ్చు శ్వేతాశ్వతం రావచ్చు కేన రావచ్చు ఏవేవైతే ఇక్కడ విన్నాలో ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు అట్లా పరిచినట్టుగా కనిపించవచ్చు ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా మీరు చూసుకుంటూ పోయేటువంటి అవకాశం కూడా ఉంది దాంతో పాటుగా ఏవేవైతే సందేహాలు మనం సక్రమంగా జరగకపోవడం వల్ల సందేహాలు కనుక పేరుకుపోయి ఉంటే ఆ సందేహ నివృత్తి కూడా సుస్పష్టంగా ఇక్కడ దాన్ని తోసేసేటువంటి అవకాశం ఉంది కనుక నివృత్తి జరిగేటువంటి అవకాశం ఉంది కనుక సంపూర్ణ వేదాంత అవగాహనకి ఇప్పటి వరకు విన్నదంతా కూడా మళ్ళీ ఒక్కసారి సమన్వయం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథమని అభిప్రాయపడి ఈ ఆత్మబోధ అనేటువంటి దాన్ని బోధించడానికి నేను నిర్ణయించుకున్న ఆత్మబోధ ప్లీజ్ ఆత్మ ఉన్నదే ఆత్మ ఉన్నది రుత్సగా రావాల్సింది మాత్రం కాదు కాకపోతే ఆత్మ ఏమిటో మనకు తెలియడం లేదు మనకు తెలియనంత మాత్రాన లేనిది కాదు ఉన్నదే తెలియడం లేదు అలా తెలియకపోవడం ఏమిటో అది అజ్ఞానం ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఇప్పుడు మన దగ్గర ఆత్మబోధ కాదు ఆత్మ అబోధ ఆత్మ అజ్ఞానం కాబట్టి అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఇది జ్ఞానం వల్ల పోతుంది కనుక జ్ఞానం కనుక కలిగితే ఇప్పుడు అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఉన్నది ఉన్నట్లుగా తెలియదనే జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడతాడు నివృత్తి చేస్తే అప్పుడు ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది ఏమిటది ఆత్మ అది ఆత్మ ఇది అని తెలియడం తర్వాత దాన్ని సిద్ధించుకోవడం జరుగుతుంది విషయం తెలియనంత వరకు అది అదే ఇది అంటే దాన్ని సిద్ధించుకోవడం జరుగుతుంది అలా ఆత్మను సిద్ధించుకోవడం ఏదైతే ఉందో ఇది మోక్షం కాబట్టి మోక్షం కూడా ఉన్నదే కాదు మోక్షం కూడా ఉన్నది ఆత్మ జ్ఞానమే మోక్షం ఇంకోటి కాబట్టి ఆత్మ ఉంది ఆత్మజ్ఞానం మోక్షం ఉంది అంటే ఏమిటి మోక్షం దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది ఇది తమ ఏదైనా ఒకటి ఉంటే చాలా అర్థం చేసుకోండి దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని బట్టి ఇది ఫలాంటిది అని తెలుసుకుంటాం మనం దీన్ని వస్తుతంత్రం అంటారు టెక్నికల్ వర్డ్ శాస్త్రంలో వస్తుతంత్రం అంటే యదా వస్తు తదా జ్ఞానం ఇది వస్తువు ఎలాంటిదో దాని జ్ఞానం అలాంటిది ఇప్పుడు కంప్యూటర్ అనేది వస్తు కంప్యూటర్ జ్ఞానం ఏదైతే ఉందో అది కంప్యూటర్కి సంబంధించింది కంప్యూటరు కంప్యూటర్ జ్ఞానము రెండు కాదు ఎందుకని వస్తువు వస్తు జ్ఞానము రెండు కాదు యథా వస్తువు తధా జ్ఞానం వస్తువు ఎలా ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానం అలాగే ఉంటుంది కాబట్టి జ్ఞానం కలిగితే వస్తువు ఏమిటో తెలుస్తుంది కనుక మోక్షం ఉన్నది ఆత్మ మోక్షము అదే నీవు ఇది తెలియడం జ్ఞానం బోధ దేనికి సంబంధించిన బోధ ఆత్మకు సంబంధించిన బోధ ఇది అద్భుతంగా ఆత్మబోధలో మనకు అర్థం అవుతూ ఉంటుంది కాకపోతే ఈ ఈ గ్రంథంలో మీకు ఒక ఆందదాయకంగా నడిచేది ఏమిటంటే లెక్కలేని ఉపమానాలు జిజ్ఞాసు సుఖావ బోధ కాబట్టి ఎవడైతే జిజ్ఞాసు తెలుసుకోవాలి జ్ఞాతం ఇచ్చుహో నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడు అటువంటి జిజ్ఞాస కలిగిన వాడికి ఉత్సాహపృద్ధంగా నేర్చుకోవడానికి అనేక ఉదాహరణలు ప్రతి శ్లోకంలో ఉదాహరణ కనపడతానే పోతూ ఉంటుంది ఈ విధంగా ఉదాహరణలతో అంటే సుదాహరణంగా వివరించడం వల్ల జటిలమైనటువంటి ఈ శాస్త్రం వేదాంత శాస్త్రం మనకి చాలా సులభంగా అర్థం కావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఈ ప్రక్రియ ఆచార్యుల వారి తీసుకున్నారు కాబట్టి దుర్దృశ్య వివేకం ఏదైతే మీకు నేను బోధించానో ఆ విధంగా ప్రక్రియని ప్రబోధించేటువంటి ప్రకరణ గ్రంథం ఇది కాదు అది ఒక ప్రక్రియ దుర్దృశ్య వివేకం విన్నామంటే అయిపోయింది ఇంకేం వినాల్సిన అవసరం లేదు ప్రక్రియ దుర్దృశ్య వివేకం అట్లాగే మాండవిక్య పురుషుత్తి విన్నామని ఒక ప్రక్రియ ఎందుకని అవస్థాత్రయ ప్రక్రియ అదే వరకు తైత్రేయం విన్నారనుకోండి ప్రక్రియ అభిన్న నిమిత్తం ఉపాదాన కారణం తెలుస్తూ ఐత్రేయం విన్నారనుకోండి ఉపాదాన కారణంగా పరమేశ్వరుడు ఉన్నాడు తెలుస్తూ అట్లాగే పంచకోశ ప్రక్రియ మీకు త్రైక్రియంలో వస్తాం ఇవన్నీ ప్రక్రియలు ప్రక్రియల గురించి మీకు చెప్పాను ప్రక్రియ బోధించిన తర్వాత మరొకటి అవసరం లేదు పూర్ణ జ్ఞానం కలుగుతుంది ఆత్మబోధ ప్రక్రియ కాదు కానీ వేదాంత అవగాహనని పుష్కలంగా అందించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఆత్మబోధ యథా వస్తు తథా జ్ఞానం యథా వస్తు తథా జ్ఞానం వస్తువుకి వస్తు జ్ఞానానికి తేడా లేదు ఇప్పుడు మనం చేసేది ఏంటి ఆత్మ జ్ఞానం సస్యం తీసుకుంటే ఆత్మబోధ ఆత్మన బోధ ఆత్మ జ్ఞానం మనం అందుకుంటూ ఉన్నాం ఆత్మ వేరు జ్ఞానం కదా అది కాబట్టి ఆత్మ ఆత్మ జ్ఞానము వేరు కాదు గనక ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనకు కలిగితే ఆత్మ ఏమిటో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం పొందాలనుకుంటున్నారు స్వామీజీ నాకు ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని అన్నాడు అంటే ఓకే బాబు అయితే కూర్చో ఎందుకని నేను పొందుతాను సార్ పొందుతూ లేక నేను కూర్చో మరి సంబంధం ఏంటి కూర్చోవడానికి నువ్వు పొందాలనుకునేది ఏంటి సాధ్యం కదా కానీ ఆత్మసిద్ధం నీకు తెలుసు అందుకని ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అది సాధ్యం కదా దానికోసం చేసే ప్రయత్నం సాధన అలా సాధన చేసే సాధ్యాన్ని పొందే నీవు సాధపడివి అంతేనా సాధక సాధన సాధ్య ఇది సాధన సాధ్య సంబంధం మరి ఆత్మను పొందడానికి ఏమిటి స్వామీజీ ఇది వచ్చుడు బాబు ఆత్మ ఉన్నదే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది ఈ జ్ఞానం కలిగితే అది తెలుస్తూ ఉంది గనక ఏ ఆత్మనైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది సాధ్యం దాన్ని పొందడానికి కారణంగా మార్గంగా ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ఈ జ్ఞానం సాధన జ్ఞానం సాధ్యతే అనేరైతే సాధన ఇప్పుడు కాబట్టి ఏదైతే నువ్వు చేయడం వల్ల దాన్ని పొందుతావో అది సాధన కాబట్టి ఇది జ్ఞాన సాధన అర్థమవుతుంది జ్ఞాన సాధన కాబట్టి సాధన సాధ్య సంబంధస్య భావాత్ అది సాధన సాధ్య సంబంధ భావాత్ ఆత్మబోధ ఆరభ్యతే ఇది కాబట్టి ఆ సాధన సాధ్య సంబంధం ఉంది కనుక ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఉంది కనుక ఆత్మ జ్ఞానం కలిగితే ఆత్మ ఏమిటో నీకు తెలుస్తుంది కనుక సాధ్యమైనటువంటి ఆత్మ అని ఇప్పుడు ఈ లెషడం అది చెప్తాను తర్వాత కాబట్టి సాధ్యము నాకు ఆత్మాన్ని వనుకుంటే దాన్ని పొందడానికి తత్సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు పొందడమే ప్రధానంగా ఉంది కనుక ఈ సాధన ఏదైతే ఉందో ఇది జ్ఞాన సాధన కాబట్టి సాధన సాధ్య సంబంధస్ భావా ఆత్మబోధని స్టా చేయాల్సి వస్తుంది ఓకే స్టార్ట్ క్షీణ పాపా శాంతీత విధియతే పాపానాం తప్పణ పాపానా శాంతా వీతరాగిణం ముక్షూణోధోయోధుంది ఆత్మబోధ చెప్పకూడదు గ్రంథం ప్రారంభమయ్యేటప్పుడు ఏముండాలి అనుబంధ చతుష్టయం అనుబంధ చతుష్టయం అంటే విషయం అది ఇప్పుడు అందరిలో కలిపి చెప్పేస్తే మనం ఏంటి విషయం సంబంధం ప్రయోజనం అధిక ఈ నాలుగు అనుబంధ చతుష్టయం మొట్టమొదట ఇవి ఉండాలి అంటే విషయం ఏం చెప్పబోతా ఉన్నాడో మొదటి శ్లోకంలో నేను చెప్పాలి గ్రంథం రచయిత అది విషయం సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధం ప్రయోజనం ప్రయోజనం ఈ విషయాన్ని నేను వినడం వల్ల ఏం ప్రయోజనం ఈ గ్రంథానికి ఒక పేరుంది కాబట్టి గ్రంథానికి ప్రయోజనానికి సంబంధం ఎక్కడ ఉంది గ్రంథనామానికి గ్రంథ విషయానికి ఉండేటువంటి సంబంధం మరి ఇటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి అధికారి ఎవరు ఎవరికోసం మీకు చెప్పబడింది ఇది నాలుగు విషయాల్ని ప్రారంభంలోని నిశ్చయించాలి అప్పుడే మనం ముందుకు పోతాం అర్థమవుతుంది తపో విభిక్షీణ పాపానాం శాంతానా వీపరాగినాం ముముక్షునాం అపేక్ష ఆర్థం దీంట్లో అనుబంధ సంక్షయం ఉండాలి తపో విభిక్షీణ పాపానా తపస్సు చేత సమస్త పాపాన్ని వాడు నెంబర్ వన్ శాంతానం ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు అంటే రజోగుణం వల్ల కలిగిన ఆవేశం లేనివాడు తమోగుణం వల్ల కలిగిన అరసత్వం లేనివాడు సత్వగుణం వల్ల ఆహ్లాదంగా శాంతానం విగత విగత రాగం అంటే రాగద్వేషాల నుంచి విడిపడి విడినటువంటి వాడు ముముచ్చుణునా మోక్షమే పోయా ముక్త నాకు మోక్షమే కావాలి అనుకునేటువంటి వాడికి అపేక్ష్యోయం అయం ఆత్మబోధ అపేక్ష కోర తగినటువంటి ఆశింసదగినటువంటి పరమపురుషార్థం అయం ఆత్మబోధ ఈ ఆత్మబోధ విధీయతే క్రియతే ఇది అటువంటి వాడికి ఇది మోక్షం కోసం ఇది అంతరు इतना अया साध्य साधन संबंध भावा आत्मबोध क्रीयते आत्म साध्यम मोक्ष साध्यम अभी अंत मोक्षार्थ किस्े వస్తుంది కదా ఎందుకని చతుర్మిద పురుషార్థాలు పురుషేనా అర్ధతే ఇది పురుషార్థ పురుషుడు ప్రయత్నంతో పొందేది పురుషార్థం ధర్మ అర్థ కామ మోక్ష కదా ఈ నాలుగు ఇప్పుడు కలిసి కలిసి చతుర్మిద పురుషార్థాలు కనుక మోక్షం పురుషార్థమా కాదా మోక్షం కనుక పురుషార్థమైంది ఫస్ట్ క్వశ్చన్ అదే మోక్ష పురుషార్థ నవ పశ్చి మోక్షమైనటువంటి పురుషార్థమైనా కాదా స్వామి చిత్రగ పురుషార్థాలు మోక్షం ఉంది కనుక మోక్షం పురుషార్థమే అది అంటే పురుషార్థము అంటే పురుషుడు సాధించేది ఇప్పుడు కామమైన ధర్మమైనా ఇప్పుడు ఇక్కడ ఒక యజ్ఞం చేశాను అనుకోండి ఆ యజ్ఞ ఫలంగా ఆయనకి స్వర్గం వచ్చింది స్వర్గ లోకాన్ని పొందుతాడు అదేంటది ఫలం కదా ఇక్కడ చేసినటువంటి దానివల్ల వచ్చినటువంటి ఫలం కదా అది సాధ్యం కదా కర్మ ద్వారా పొందింది కదా మరి పురుషార్థము అయినప్పుడు పురుషుడు తన ప్రయత్నం ద్వారా పొందేటువంటిదే పురుషార్థం అంతే కదా బాగా ఆలోచించం తత్ పురుషార్థం ఏదైతే సాధ్యమో అది పురుషార్థము పురుషైనా అర్థత ఏంటి అతని ప్రయత్నం వల్ల జరుగుతుంది కనుక ప్రయత్నం వల్ల జరుగుతూ కదా కర్మ అవునా ప్రయత్నం కర్మ కర్మసాధ్యం కనుక నీకు కామము అర్థము ధర్మము ఈ మూడు కర్మ సాధ్యం కావచ్చేమో కానీ మోక్షం కర్మ సాధ్యం అవుతుందా ఎత్త్యం తర్మాపేక్షదైతే సాధ్య వస్తువు అంటావో ఇప్పుడు లేని దాన్ని పొందడం సాధ్యం కనుక అటువంటి సాధ్య వస్తువును పొందాలి అంటే కర్మ చేయాలి కాబట్టి మోక్షం కనుక సాధ్యమైతే నీ కర్మ తరువాత నీకు అందేదని అర్థం నువ్వు యజ్ఞం చేసిన తరువాత నీకు యజ్ఞ ఫలంగా స్వర్గం వస్తుంది మట్టితో తయారు చేసిన తరువాత కూడా తయారవుతుంది ఇప్పుడు లేకుండా ప్రయత్నం చేసిన తర్వాత వస్తుంది కర్మ వల్ల కలుగుతుంది కర్మఫలం సాధ్యమనేది ఏదైనా కర్మఫలం అది పురుషార్థం మోక్షలం కర్మఫలం అయితేనే సాధ్యం సాధ్యం ఏదైనా కర్మఫలమే స్వామీజీ కర్మఫలమే కర్మఫలం అయితే రచించుకోండి కర్మ పరిమితము ఆ కర్మ అందించేటువంటి ఫలితం కూడా పరిమితం పరిమితమైనటువంటి కర్మ పరిమిత ఫలితాన్ని అందిస్తుంది కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని అందించలేదు మోక్ష గతి నిరోధక గతి నిరోధిస్తూతుంది ఇది దానివల్ల కలిగించ అవకాశం లేదు కానీ కర్మలు నాలుగు రకాలుగా ఉంటాయి ఈ నాలుగు రకాలుగా మనం ఏం చేసినా అది సాధ్యమే ఆప్యం వా ఉత్పాద్యం వా వికార్యం వా సంస్కార్యం వా ఇలా చేసినా ఈ ఇవన్నీ కూడాను సాంధ్యమే వా సాంధ్యాలే కానీ సిద్ధం కాదు ఆప్యం లేని దాన్ని పొందడం ఇప్పుడు లేదు మట్టితో కూడా చేస్తావు ఫుడ్ వస్తుంది వంట చేస్తావు అన్నం తయారవుతుంది అందుకని పోదు కాలంలో వచ్చింది కాలంలో పోతుంది కాబట్టి ఆప్యం ప్రయత్నంతో పొందేది ప్రాప్యం ఆప్యం వా ఉత్పాద్యం తయారు చేసేది మిల్లికి వస్తువు ఉత్పాద్యం అందువల్ల ఒకరు కూడా కొనసే ఆప్యం వా ఉత్పాద్యం వా వస్తువు అదే కాని దాన్ని మార్పు చేస్తావు మోడిఫై చేస్తావు ఫాలో అదే దాన్ని తీసుకొని వచ్చి నువ్వు వేసిన తర్వాత అది పెరుగుగా మారుతుంది పెరుగు మంచిగా అవుతుంది ఇది వికారం మాడిఫికేషన్ మార్పు చేస్తావు సంస్కార్యం వా దాన్ని సంస్కరిస్తావు శుద్ధి చేస్తావు నువ్వు వెళ్ళి అర్థం దగ్గర నిలబడ్డావు దూకోవాలనుకుంటే నీ ముఖం దొరకడటా లేదు కారణం దాని మీద దుమ్ము తిడిపోయింది దుమ్ము పడిపోయింది దానివల్ల మరింతమైపోయింది దాన్ని నిర్మలంగా మార్చాలి అర్థాన్ని అప్పుడు ఏం చేస్తావు నువ్వు దాన్ని చూడుస్తావు శుభ్రంగా చూడిస్తే ఇది సంస్కారం దాన్ని సంస్కరించాలి ఇవి నాలుగు రకాలైన కర్మలు లేని దాన్ని పొందడం ప్రాప్యం తయారు చేయడం మార్పు చేయడం వికార్యం సంస్కరించడం సమకార్యం సంస్కార్యం లేక సమకార్యం ఈ నాలుగే నువ్వు కర్మల ద్వారా చేసేది ఈ నాలుగు ద్వారా చేసి ఏదైతే పొందుతావో అది సాధ్యం అది సాధ్యం ఇప్పుడు ఆత్మనే లేనిదే అని నువ్వు ప్రయత్నం చేసి ఆత్మను పుట్టిస్తావా ఉత్పత్తి ఆత్మను మార్పు చేస్తావా అవికార్య సత్తా స్వరూపం ఆత్మని సంస్కరిస్తావా దానికి ఏమైనా అశుద్ధం అందిదే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని అది నీకు ఏ కర్మ ద్వారా నువ్వు పొందుతావు దాన్ని ప్రాప్యమా ఉత్పాద్యమా వికార్యమా సమకార్యమా సంస్కార్యమా ఏది కాదు ఇవే ఇవి ఏవైనా సాధ్యం అవుతుంది కానీ ఆత్మ సాధ్యం కాదు చెప్పండి పదా సిద్ధం ఉన్నది సిద్ధమైన వస్తువు సాధ్యం ఏమిట సాధ్యమైతేనే అది కాబట్టి ఆత్మ పురుషార్థమా కాదా మోక్షము పురుషార్థమా కాదా పురుషార్థం కాదనుకో మనం లేచుకోవచ్చు ఇప్పుడు మోక్షం పురుషార్థం అయితేనే నేను చెప్పాలా మీరు వినాలి పురుషార్థము అన్నామనుకో పురుషైన అత్యధి కర్మ అవసరం అవుతుంది కర్మాపేక్ష కర్మ వచ్చింది అనుకో అది సాధ్యమైన వస్తువు కోసమే కానీ సిద్ధమైన వస్తువు కోసమే కానీ ఆల్రెడీ వస్తువు ఇక్కడ ఉండేటప్పుడు నువ్వు పని చేసుకోల్సిన అవసరం ఏంటి కనుక నేను పని పనిచేసి పొందాలి ఆ వస్తువును పొందాలి అనే ఆలోచన నీలో కదలడానికి ఆధారమైంది ఆత్మ ఎందుకని శవం ఆలోచించలేదు కనుక శవంలో ఏది లేకపోవడం వల్ల ఆలోచించలేకపోతుందో ఏది నీలో ఉండడం వల్ల నువ్వు ఆలోచించగలుగుతున్నావో అదే ఆత్మ కనుక నువ్వు ప్రయత్నం చేయాలి అనే ఆలోచన రాక అక్కడ ఉంది సార్ సిద్ధం అక్కడే ఉంది ఇది పురుషాద్ధం ఎట్లా అవుతారు ఇది క్లారిఫై ఇచ్చిపో కాబట్టి మోక్షం అనేటువంటిది సిద్ధ వస్తువా సాధ్య వస్తువా సిద్ధ వస్తువు ఆత్మ ఎప్పుడైతే సిద్ధమో మోక్షం కూడా సిద్ధమే అది నిత్యముక్తి అంటే ఎప్పుడు ఉండేది నిత్య వస్తువు ఉంది కనుక ఆత్మ సిద్ధం మోక్షం సిద్ధము సిద్ధత్వ విషయం సాధ్య విషయం కాదు సిద్ధత్వ విషయం సిద్ధత్వ విషయమైనప్పుడు పురుషార్థం కాదు ఎందుకని సాధన అవసరం లేదు కాదప్ప సిద్ధత్వ విషయత్ ఏమి సాధ్యం ఆత్మ యొక్క విషయంలో మోక్ష విషయంలో అది సిద్ధమే అయినా ఆత్మ ఉన్నదే అందుకనే మొన్నగా చెప్పాను నేను ఉన్నదే కొత్తగా వచ్చేది కాదు అది సిద్ధమే సిద్ధత్వ విషయమే అయినప్పటికీ కూడా అది సాధ్యం उ नीक भी अज्ञता सिद्धत् अभी सिदमय उ सिद्धत् दशमवतत् अज्ञता दशमवत अज्ञात इत क्या आदवे पड़े దశమో నష్టం వాస్తవానికి పోయాడు వాడు వాడు సాధ్యం సిద్ధం సిద్ధం అక్కడే ఉండడు కదా పది మందిలో కానీ లెక్కెట్టుకునేవాడు పొరపాటు చేయడం వల్ల వాడికి తెలియకపోవడం వల్ల దశమో నష్ట పదోవాడు లేడు అంటున్నాడు పదోవాడు లేనివాడు కాదు పదోవాడు ఉన్నవాడే ఉన్నట్లుగా నీకు తెలియనివాడు కదా అజ్ఞాత ఉన్నాడే కానీ తెలియడం లేదు అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం నా శాస్త్రం ఉండేది ఎందుకంటే అయ్యా అజ్ఞాతంగా ఉండేది ఏదైతే నీకు తెలియకుండా ఉండవు అజ్ఞాతం దాన్ని తెలియజేయడం కోసమే కానీ నాకు కారకం నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చెయ్యి నువ్వు ఈ యోగం చేయి నువ్వు ఆ ధ్యానం చేయి అని చెప్పడానికి కాదు అవన్నీ కూడా చేయొచ్చు వేరే విషయాలు వాటి వల్ల తెలియదు ఇవి లేదు సహకారిన అవి హెల్ప్ విషయంలో ఇవన్నీ ప్రవేశించలేవుతుంది కాబట్టి సిద్ధత్వే ఆత్మ మోక్షం ఏదైతే ఉందో సిద్ధత్వ విషయం ఏది మోక్ష పురుషార్థ ఇప్పుడు అర్థమైంది మోక్షం పురుషార్థమైంది సాధ్య విషయ సిద్ధత్వే సాధ్య విషయ ఎందుకని అజ్ఞాత దశమువత్ లశమువత్ అజ్ఞాత ఇది ఆ పదోవాడిలాగా ఉండి తెలియకుండా ఉండడం జరుగుతూ ఉంది కనుక ఇది సాధ్య విషయం అనిపిస్తూ ఉంది సిద్ధమైనా కూడా బాగా అర్థం చేసుకోండి సిద్ధమైనప్పటికీ ఎందుకు సాధ్యం అనాల్సి వస్తుందంటే అది నీకు తెలియడం లేదు కనుక అది సాధ్యం విషయం అనాల్సి వస్తుంది ఎట్లా సాధ్యం సార్ జ్ఞాన సాధ్యం అజ్ఞానేనా అసాధ్యం జ్ఞానైనా సాధ్యం అంతే నీకు ఎందుకు తెలియడం లేదని ఉన్న వస్తువు అజ్ఞానం జ్ఞానేన జ్ఞానం కలిగితే తెలుసుకోదు ఏమని ఉన్నదే అప్పుడు సాధ్యం అనుకుంటాం సిద్ధం అది సిద్ధం ఉంది ఉన్నదే ఉన్నది ఉన్నది లేనట్టుగా నీకు అనిపించింది ఎందుకంటే అజ్ఞానం వల్ల ఆత్మ ఉన్నదే కానీ అజ్ఞానం చేత తెలియడం లేదు జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది అజ్ఞానం పోతే నీకు జ్ఞానం కలుగుతుంది దేనికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది ఉన్న వస్తువుకు సంబంధించిన జ్ఞానమే సిద్ధ వస్తువుతోంది అంతవరకు వస్తుంది పురుషార్థం సాధ్యం అని పెంచుకుంటూ ఉంది మోక్షం పొందిన తర్వాత అది సిద్ధంగా తేలుతోంది ఇంకేం కన్ఫ్యూషన్ లేదని నేను అనుకుంటున్నా కాబట్టి కాబట్టి అజ్ఞాత జ్ఞాపకం ఇది శాస్త్రం నటుకారకం ఇది ఎప్పుడు చూసారా ఏదైతే నీకు తెలియకుండా ఉందో దాన్ని తెలియజేయడం కోసమే శాస్త్రం ఉంది కానీ నటుకారకం కర్మను బోధించడం కోసంగా శాస్త్రం లేదు కానీ ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం కాదు దేనికోసం ఆత్మబోధం కాదు ఆత్మజ్ఞానం కాదు అజ్ఞానస్య నివృత్తి అర్థం ఆత్మరక్షణార్థం అజ్ఞానస్య నివృత్తి అర్థం అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఆత్మదర్శనార్థం ఆత్మను దర్శింపజేయడానికి ఇదం ఆత్మబోధ ఆరభ్యే విధీయ క్రియతే కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి దేనికానికి సంబంధించిన అజ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉన్న వస్తువుకి సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఉన్న వస్తువుని దర్శించడానికి ఉన్నది ఉన్నట్లుగా అజ్ఞాన నివృత్తి అర్థం ఆత్మదర్శనార్థం ఇదం ఆత్మబోధ విధీయతే ఆరోగ్యం ఇంక డౌట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలా మంది అంటారు ఏమైనా చెప్తారు వేదాంతం చెబుతారు వీళ్ళు అద్వైతం అంటారు అది ఇంతకీ మోక్షం పురుషార్థమా కాదు ఇంత చెప్పాలి మోక్ష అవునండి మరి పురుషార్థం అయితే సాధ్యమైంది కదా అవునండి మరి సాధ్యమైతే సిద్ధంగా ఇవన్నీ తీసుకొస్తుంటారు వాళ్ళు అంత ఇప్పుడు కనుక మీకు సక్రమంగా ఇప్పుడు నేను చెప్పింది కనుక అర్థమైందంటే అర్థమైందే బిగ్ బ్యాంగ్ సక్సెస్ అయింది ఎంత ఇన్ని శాస్త్రాలు చదువుకొని వచ్చిన వాళ్ళైనా వెలవల పోతారు వేడికి ఎక్కడ వచ్చేది వాళ్ళ తక్కునే ఎవరప్పై ఈమె శంకరాచార్య ఎవరప్పంకరమ్మ అన్నారు ఓహో శితుమంగ అక్కడ ఉన్నవాళ్ళు నక్కం పెట్టుకున్నారంటే చిన్నవాళ్ళు గారు అనుకుంటారు చదువుతుందా ఇది మనం జరగాల్సింది సో ఒక కాన్సెప్ట్ వచ్చేసింది క్లియర్ ఇట్లా చేస్తాను మనం జీవితం చేసుకుంటూ ఇప్పుడు మనకి ఏం కావాలి ఆత్మ కదా ఆత్మ జ్ఞానం జ్ఞానం ఒకడిస్తే ఉన్నవాడిస్తే లేనివాడికి ఇది జ్ఞానం అండి అంతేనా తపోతానం వీతరాగిన ము ఆత్మబోధో విధీయతే ఇక్కడ మనకు అందరూ దొరుకుతున్నారు అధికారులు దొరుకుతున్నాడు విషయం దొరుకుతుంది అన్ని విషయము ప్రయోజనము సంబంధము అధికారి ఇంతే కదా విషయం కదా ఆత్మబోధ శ్లోకంలో ఆత్మబోధం విధీయతే విషయం ఆత్మబోధ ఆత్మజ్ఞానం ఈ సబ్జెక్ట్ మీకు ఆత్మజ్ఞానం ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్ నెక్స్ట్ మీకు కావాల్సింది ఆత్మబోధిత ఏమొస్తుంది మోక్షం కదా మేము అపేక్షుణ మోక్షం కావాలనేటువంటి వాడికి ఇది కోరేది అందింపబడుతుంది కనుక ఏం కోరుతూ ఉన్నాడు ముముక్షువు మోక్షం కోరుతూ ఉన్నాడు ఇంకా రెండవది అవసరం లేదు మోక్షం ఒక్కటే కావాలి ఎందుకని ఏది ఉన్న దుఃఖమే కనుక ఈ ప్రపంచంలో ఏది పొందినా పరిమితుడుగానే నేను ఉంటాను కానీ పరిపూర్ణుడు అయ్యేందుకు అవకాశం లేదు కనుక నాకు మోక్షమే కావాలి టెక్స్ట్ సో విషయం అర్థమైంది ప్రయోజనం అర్థమైంది విషయమేమో ఆత్మబోధ ఆత్మని తెలుసుకుంటే ఏమొస్తుందండి ఆత్మే సత్యం ఆత్మ సిద్ధించడమే మోక్షం ఆత్మ జ్ఞానమే మోక్షం ఈ రెండు ఒకటే కాబట్టి విషయము ప్రయోజనము ఈ రెండుకి సంబంధం ఏమిటి ఆత్మబోధ ట ఎంత క్లియర్గా ఉండొచ్చు కాబట్టి నీకు ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది విషయం దానివల్ల ప్రయోజనం నీకు మోక్షం ఈ రెండింటి అనిపించేది ఆత్మబోధ సంబంధం కాకపోతే అధికారి స్వామిజీ మోక్ష మోక్షం కావాలనేవాడే అధికారి ఈ టెక్స్ వినడానికి స్వామీజీ అప్పు రాకపోతే ఏం చేయాలి ఏమంతరం చదవాలి ఏదైనా చదువు ఆత్మబోధ తప్ప అర్థమవుతుందే ఇది స్వామీజీ మోకాడుతున్నప్పుడు పోవాలంటే ఏం చేయాలి కుదరదు ఆరోగ్యం లేదు కుదరదు సార్ మోక్షం తప్ప రెండవది లేని లేదు కాబట్టి ఎందుకని హుముక్షుణా మోక్షమే భూయాతిథి ఇచ్చా నాకు కేవలం మోక్షమే కావాలి అనుకునేవాడి కోసంగా బోధింపబడుతుంది కనుక విషయము ప్రయోజనము సంబంధము అధికారి అంత దొరికిపోయినాయి మనం ఇక్కడ కాబట్టి ఈ అధికారికి బోధించినప్పుడు ప్రధానంగా అధికారిని ఎందుకు చెప్తారంటే అధికారి కానివాడికి బోధించినా వాడికి అర్థం కాదు చూసిన బాధ్యత అధికారి కానివాడికి బోధించినా అర్థం కాదు ఎంతకాలమైనా నువ్వు బోధించు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండదు ఎందుకంటే వాడు అధికారి కాదు ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి ఒక ఉపన్యాసాన్ని నన్ను పట్టుకోరు ఆయన ఆరోగ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఉపన్యాసం మొత్తం రెండు గంటలు వింటాను వచ్చిన తర్వాత అర్థమైంది నీకంటే నాకు ఏమీ అర్థం కాలేదు అనేది బాగా అర్థం ఎందుకని నాకు అరబీ భాష రాదు సార్ నేను అధికారి అంతే ఒకవేళ మనకు అరబీ గనక స్వామీజీకి అర్థం కాలేదు తెలుగు గనక మనకు అర్థమవుతుంది అనుకున్న భాష అర్థమవుతుందే గానీ హృదయం అర్థమయ్యే అవకాశం లేనే లేదు గనక అధికారి కానివాడు ఎంత కాలం ఈ మార్గంలో ఉన్నా రోజు రోజుకి నిరాశను పెంచుకుంటాడు తప్ప ఇంకొక విధంగా ధరించేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి అధికారికే విషయ ఫలం అందుతుంది ఇంకోటి అన్ని అవకాశం లేదు మీరు ఎవరండి అధికారాన్ని చూడండి తప్పయే ముందు ఇదంతా జరగాలి నాకు మోక్షం కావాలి అంటున్నావు మోక్షం అంటే ఆత్మ జ్ఞానమే ఆత్మకు ఉన్నదే దానికి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి గురువు ఇచ్చిన నీకు అర్థం కాదు ఎందుకని నువ్వు అర్హుడు కాదు అధికారికి కావాలనుక కారణం ఏంటి నీ మనసు మరిగత ఉంది రాగ ద్వేషాల పక్షి కనుక అభిమానాలను నీవు చేరుకుంటాయి ఇటువంటి మనసులో పవిత్రమైనటువంటి ఆత్మజ్ఞానం నిలిచేందుకు అవకాశం లేదు కనుక మొట్టమొదట మనం తాగేది పాలి అయినా పాత్ర శుద్ధిగా ఉండాలి అర్థమవుతుందే ఏ జ్ఞానాన్ని గ్రహించినా నువ్వు మనసు శుద్ధిగా ఉండాలి అందులో ఇది ఆత్మజ్ఞానం కాబట్టి అధికారి వాడు పాపాలు ఉండేవాడు అధికారిక అనేది పాపాలు ఉండేవాడు అధికారికాడు కాబట్టి తపో తపస్సు చేత తపతీతి తపహ తప్పించడం చిన్న విషయం కాదు తపస్సు అని అన్ని తపస్సు కిందకే వస్తాయి భగవంతుడి కోసం నువ్వు చేసే సాధన తపస్సు కేవలం మూచుకొని సినిమాలో చూపించినంత పుట్టలు పెంచుకోవాల్సిన అవసరం లేవేళ పుట్టలు కరగకపోతే ఏం చేస్తాం ఇప్పుడు సినిమాలో అయితే పుట్టలు పెరుగుతాయి ఇప్పుడు మనం ఏదన్నా ఒక కాంక్రీట్ బాధ్యుడు సిమెంట్ గదిలో కూర్చున్నాం అనమాట పుట్టలు ఎన్ని నుంచి వస్తాయి రాలేదండి మనం అంత మట్టి తెచ్చి దాన్ని కోసుకోవడం మనవసరం తపస్సు అంటే తప్పించడం తప్ప తపహ నువ్వు భక్తి జీ ధ్యానం చేయి తపస్సు ఏదైనా సరే తపస్సు తప్పించడం పరమేశ్వరుడు కోసం పరితపించడం ఇదే తపస్సు అండి తపో క్షీణపాన్నాం కాబట్టి తపస్సు వల్ల ఇప్పుడు ఏంటో తెలుసా శుద్ధిపరణం ఇక్కడ తపస్సు వల్ల తప్పించడం పరితపించడం ఇప్పుడు బంగారు కూడా అంతే కదా మనం ఒక కులాలలో నుంచి తీసుకొస్తాం మైన్లో నుంచి దాన్ని శుద్ధి చేస్తాం బాగా కాల్స్తుందో దాన్ని నిప్పుడు పెట్టి ఎందుకని అగ్నిలో అగ్ని తత్వం అవుతుంది అది తపస్సు ఇక్కడ కూడాను తపతి తపహ అధికారి తపస్సు చేత క్షణ పాప అని కూడాను పోగొట్టుతున్నటువంటి వాడు పాపం ఉంటే కల్మష పాపం లేకపోతే నిర్మల దీనికి రెండే మార్గాలు ఇప్పుడు వేదంలో మనం శిక్షావళిలో చూచాం కర్మోపాసనా దేహి కాబట్టి కర్మ ఉపాసన మనం ఉపాసన పరమేశ్వరుల కోసం చేసేటప్పుడు పూజ జపం ధ్యానం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు నైశ్చల్యం అంతఃకరణ నైశ్చర్యం చేసే కర్మలు ధర్మబద్ధంగా చేస్తే శుద్ధి అంతఃకరణ శుద్ధి హిరణ్య కష్పుడికి అంతఃకరణ నైశ్చల్యం ఉంది అంతఃకరణ శుద్ధి రావణాసుడికి అంతకన్నా నైశ్చల్యం ఉంది అంతకన్నా శుద్ధి లేదు వాడు కనుక తపస్సు చేస్తే ధ్యానం చేస్తే శివుడిని రమ్మంటే వచ్చాడు జయత్పద్రభిమద్ శివుడికి ఎదురొచ్చేసి అక్కడి నుంచి ఎందుకో తెలుసా వాడికి అంత కాన్సన్ట్రేషన్ ఉంది నైశ్చల్యం ఉంది అంతకరణ నైశ్చల్యం ఉంది అంతఃకరణ శుద్ధి ఉంటే రాముడికి అన్యాయం చేస్తా చూసారా ఎందువల్ల చూసా అది ధర్మ జీవనంలో వస్తుంది ప్రేమ జీవనంలో వస్తారు రాగద్వేషాల జీవనంలో కాదు మోసాలు వస్తాయి వంచన వస్తాయి దానివల్ల కల్మషం అయిపోతాడు మనసు అంతా అటువంటి వాళ్ళు తపస్సు చేసి క్షీణ తపస్సు వల్ల పాపాలన్నీ క్షీణింప వాళ్ళు రెండు రకాలుగా కర్మ ఏది నైష్కర్మ కర్మ ఇప్పుడు మనం ఈశ్వరార్పణ బుద్ధితో నాహం కర్త హరి కర్త తత్పూజ కర్మచాఖ్యం కర్మయోగం ఏదైతే చూసుకుంటూ పోతున్నామో దీనివల్ల అంతఃకరణ శుద్ధి ధ్యానము జపము వీటి వల్ల అంతఃకరణ నైశ్చల్యము కర్మ ఉపాసనా దేహి చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి కాబట్టి తపోపి శిక్షణ పాపానా ఇంకోటి గురించి చెప్తున్నాను చూడండి ఒకేసారి చెప్పేస్తాను టూ పర్ట్స్ వన్షాలు మళ్ళీ లేకపోతే అధికార చాలా చెప్పాలి ఇప్పుడు గ్రంథారంభంలో ఉండవలసిన దేవన్నా చతుష్టయం అనుబంధ చతుష్టయం విషయము ప్రయోజనము అధికారి సంపత్ అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత అధికారికి కూడా ఏదో నాలుగు లక్షణాలు ఉండాలి దాన్ని ఏమంటాం సాధన చతుష్టయం అదేంటి వివేకము వైరాగ్యము క్షమాధి షట్ల సంపత్తి ముంగు కదా ఇప్పుడు వీళ్ళు అధికారి ఉంటాడు కాదు పాపానం ఇక్కడే కనపడుతుంది వాడు వివేకం ఎందుకో తెలుసా పాపాలు ఉండకూడనివి పవిత్రత ఉండాలి ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేటువంటి విచక్షణా జ్ఞానం ఏదైతే ఉందో అది వివేకం ఆత్మనాత్మ లేక కాబట్టి వివేకం వచ్చింది వివేకం వచ్చింది కాదు దీని ఫలితంగా ఏతరాగిం వైరాగ్యం సర్గ ఇహ సర్గభోగేషిత్యం వైరాగ్యం వివేకం మొదట ఏది సత్యము ఇది సత్యము ఇది అనిత్యము ఇది నిత్యం అని తెలిసిన తర్వాత అనిత్యాన్ని వదిలిపెట్టడం నిత్యం వెంట పడడం ఇది వివేకం ఎప్పుడైతే నిత్యం తెలిసిందో అనిత్యమైనటువంటి విషయాల్లో వైరాగ్యంతో ఉండడం ఇవి అవసరం లేదు ఇవి నాకు దుఃఖాన్ని గెలిపిస్తాయి కనుక వీటిని కోరుకోవాల్సిన అవసరం లేదు అని వాటి నుంచి విడిపడ్డం వైరాగ్యం తెలియదు సమాధి షట్ సంపత్ साधुम संकीर्ण शांति चिंता लेद निश्चिता निश्चिंत अंत शांति एचिंद शमु दम शम मनो निग्रह दम इंद्रिय निग्रह रूप उपरति प्रतीक्ष श्रद्ध सामधान इवीं चूचुना कब शमाधि षट संपत्ति वैच శాంతానా అని చూసారా తపస్సు వల్ల మనసులో ఉండే కల్మషాలన్నీ పోయినాయి పాపాలన్నీ పోయినాయి ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని లేదు ఎందుకు లేదు సార్ పొంది లాభం లేదు సార్ ఎందుకని నాకు ఏం కావాలో అవి ఇవి తీర్చలేవు ఇది పాయింట్ ఏం కావాలి నీకు ఎలా ఉండడం ఇష్టం లేదు చెబుతావే విషయం ఎలా ఉండడం ఇష్టం లేదు ఎలా ఉన్నావు పరిమితుడిగా ఉన్నాం లేదు అసంతృప్తితో ఉన్నాయి ఇష్టం లేదు అందుకని తృప్త భవిష్యత్ నువ్వు పరిమితుడు లేదు అవును పరిమితుడు కాబట్టి దుఃఖం మరి ఏం కావాలనుకుంటున్నావు అనంతుణ్ణి కావాలనుకుంటున్నావు అపరిమితుడిని కావాలనుకుంటున్నావు పూర్ణుడిని కావాలనుకుంటున్నావు చూడు బాబు నువ్వు కూర్చున్న కొమ్మని నన్ను అరుక్కుంటే నేనేం చేయలేదు ఇప్పుడు నువ్వు మాట్లాడే రెండు మాటలతో నేను పరిమితుణ్ణి ఐఆమ్ లిమిటెడ్ అవునా అది తప్పని అంగీకరించమో తర్వాత వస్తాను నేను పూర్ణుడిని కావాలి అది కూడా తప్పని ముందు అంగీకరించమను అదేంటి స్వామీజీ నేను పరిమితుడే కదా కరెక్టానికి తెలుసా అవును పరిమితుడు చూడు దేహస్థాయిలోనూ పరిమితుడే కావచ్చు మన స్థాయిలోను పరిమితుడి కావచ్చు ధనం విషయంలోనూ పరిమితుడి కావచ్చు అధికారం విషయంలోనూ పరిమితుడి కావచ్చు ఎత్తు విషయంలోనూ పరిమితుడు కావచ్చు లావు విషయంలోనూ పరిమితుడు కావచ్చు నీ కోణము నుండి నువ్వు ఎప్పుడూ పరిమితుడు కావు కావు కావు నేను నీ స్థాయిలో నుండి మాట్లాడుతున్నా నీకేమేమి ఉండాలని కావు అండర్స్టాండ్ నువ్వు పరిమితుడు అని ఎట్లా చెప్పగలుగుతున్నావు పరిమితుడు కాదు యాక్సెప్ట్ చేసాను నువ్వు పరిమితుడు ఇంకా మరి పరిపూర్ణుడిని అవుతానంటాను అండి కావాలా స్వామీజీ ఎందుకని ఇలా ఉండడం ఇష్టం లేదు పరిమితుడిగా ఉండడం ఇష్టం లేదు అసంతృప్తితో ఉండడం ఇష్టం లేదు అందుకని నేను తృప్తి కలిగిన వాడినిగా ఉండాలనుకుంటున్నా పూర్ణుడిగా ఉండాలనుకుంటున్నా ఈ రెండు కూడాను సత్యదూరమైనటువంటి విషయాలు ఎందుకని నువ్వు పరిమితుడి అయితే నువ్వు పరిచ్ఛిన్నుడివి అయితే ఇంకా నువ్వు పరిపూర్ణుడు అయ్యే ప్రశ్నే లేదు టికెట్ ఫర్ గ్రాడ్ నీవు ఏది వచ్చి చేరినా నువ్వు పరిమితుడుగానే ఉంటావు ఎందుకని నువ్వు పరిమితుడివి నేను పరిమితుడిని ఓకే నువ్వు ఏది చేరినా లేదా నీ నుండి చే దారినా చేరినా చే దారిన పరిమితున్నే చేరుతాయి పరిమితుడి నుండే చేదారిపోతాయి మాత్రం పరిమితులు నువ్వు నిజంగా పరిమితుడివే అయితే ఇంకొక దశలో పరిపూర్ణుడి అయ్యేందుకు అవకాశం లేదు లేదు స్వామిజీని పరిపూర్ణుడి కావాలి అయితే అయ్యే ఉన్నావు నీకు తెలియడం లేదు నువ్వు అయ్యే ఉన్నావు నీకు నేను తెలియజేస్తాను కనుక నువ్వు అది అయిపోతావు ఎందుకంటే అయ్యే ఉన్నావు కనుక ఒకవేళ కాకపోతే పరిమితం అయ్యింది కూడా పరిపూర్ణం అయ్యేందుకు అవకాశం లేనే లేదు ఇప్పుడు అర్థమైందా బాబు కనుక అధికారి విషయానికి మనం వచ్చేటప్పటికి వీడెందుకు ముక్షు కావాలనుకుంటున్నాడంటే ఇవన్నీ నాకు అవసరం లేదు వీటి వల్ల నేను సుఖపడలేను కాబట్టి శాంతానాం వేతరాగినాం ముక్షునాం అపేక్ష అయం ఆత్మబోధ విధీయతే అపేక్ష అయం ఆత్మబోధహ విధీయతే వాడు కొరతైనటువంటి ఇది ఒక్కటే ఎందుకని అవేవి అవకాశం లేదు నువ్వు యోగం చేసుకో ధ్యానం చేసుకో ఏమన్నా చేసుకో వదిలేస్తాను నీకు నీ సంస్కారానికి వదిలేస్తాను నువ్వు ఏమన్నా చేసుకో ఏదో పొందుతావు మోక్షం ఆట్టుకోనిక ఎందుకని వాటి వల్ల మోక్షాలే పతంజలి మహర్షి యోగ దర్శనం రాశారు మీకు తెలుసు చెప్పాను కదా దర్శనం ఒకటి యోగం పతంజలి పతంజలి మహర్షి వ్యాస భగవానుడు వ్యాఖ్యానం రాజు దూరం ఉత్తరమీమాంసే అదే ఆయన మీ సార్ అత్యం అనుకో దాంట్లో ఒక చిన్నది ఒక చిన్న స్టోరీ ఒకటి తమా ఇస్తున్నది జైగి శవ్యుడు అనేటువంటి ఒకడు ఉంటాడు వాడు పతంజలి దగ్గర ఉండి అంటే పతంజలి యోగ దర్శనాన్ని అనుష్ఠించి యోగమంతా చేసి అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియలు ప్రదర్శనలు గందరగోళంగా ఇచ్చి యోగంలో నిష్ణాతుడయ్యాడు వాటి కొన్ని శక్తులు కూడా వచ్చాయి దూర శ్రవణం అమెరికాలో ఈరోజు భుషేవం అనుకుంటుండట వాడికి తెలుస్తుంది వాడికి ఎందుకు తెలుసు నాకు తెలుసు కదా నవంబర్ లెవెంత్ రాసి అదే అర్థం కలిగేవాడు దూర శ్రవణం దూర దర్శనం దూరంగా ఉండేవి కనిపించడం దూరంగా ఉండేవి వినిపించడం అవసరమైతే చిన్నవాడిగా అయిపోవడం లేదా పెద్దవాడుగా అయిపోవడం లఘు గరిమ ఇవన్నీ కూడా వచ్చేసాయి అని వారి శుద్ధులన్నీ కూడా వాడికి వచ్చేది అదంతా అయిన తర్వాత ఒక్క దశలో ఈ జైశ్యుడు వాడికి ఎక్కడో అదృష్టం బాగునేది ఇన్ని ఇన్ని వచ్చిన తర్వాత ఏ కారణమో ఎవరున్నారో తెలియదు వాడు దుండి కలిగి వచ్చి పోతా పోతా పోతా శృంగి మంచిగా అసలు వాడు దుండి ఎందుకు వచ్చాడో వాడు నడవాల్సిన అవసరం లేదు లగిమ గరిమ ఉన్నాయి ఎందుకు నడిచి వచ్చాడో తెలియదు ఎందుకు నడిచిపోతున్నారో తెలియదు నడిచేది వాడో లేకపోతే వాడు పుణ్యం తెలియదు విన్నాడు ఆ గురువు బోధించినటువంటి ఆత్మజ్ఞానం విన్నాడు హశ్రమంలో జాలింది అర్థమవుతుంది కొంతకాలం అయింది వీడికి యోగం నేర్పించాడే గురువు ఆయన పాపం ఎక్కడికో తీర్థయాత్రలో పోయి మళ్ళీ వచ్చాడు ఇది ఆశ్రమం చెప్తాడు ఇష్టం అది వచ్చిన తర్వాత ఆయన మధ్యలో ఈ ఆశ్రమంలో విడుదల చేసిపోతాము రెండు రోజుల ట్రైన్లో పోతూ పోతూ సికింద్రాబాద్లో బాంబు ఉంది అందరం చేసేటప్పటికి ఎక్కడ ఉండాలి ఇక్కడ ఏమో నాశనం అని ఉండాలంటే అక్కడ ఒకటి ఉందా అని అంటే వచ్చి కూర్చోండి ఆయన మీరు కనపడ్డాడు ఆశ్చర్యపోయాడు వీడి ఎన్ని యోగ మార్గం వాడు కదా వీడికి చాలా శక్తులు ఉన్నాయి దూరస్తవనం దురదర్శనం చిన్నవాడైపోవాడు పెద్దవాడైపోవాడు తెలిక తేలిపోయేవాడు చాల బరువు అయిపోయేవాడు కొండంత ఇన్ని శక్తులు ఉండేటువంటి వాడు ఈ సుందరి చిత్ర నాశనం ఎందుకు చేరాడా ఇది కేవలం జ్ఞానమే కదా ఇంకోటి లేదు కదా అది ఎక్కడికి వెళ్ళి నమస్కారం చేశాడు గురుదేవా వచ్చేవారు అప్పుడు అడిగాడు ఏమిరా అంత యోగమని నీకు చెప్పిన తర్వాత ఏమొచ్చిందిరా నీకు మళ్ళీ రోగం మళ్ళీ ఇక్కడొచ్చి చేరే నీ దగ్గరికి అందరూ వచ్చి తిరిగిపోతా ఉంటే గురుదేవా నమస్కారం నాలో మహిమలు చూసి అందరూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు కానీ నేనేం పోగొట్టుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అర్థం కదే అక్కడ నేను యోగంలో ఏమైతే సంపాదించానో సాధించానో కర్మ పిగి సంపాదించోగం వల్ల నేను సంపాదించాను దాన్నంతా ఒకవైపు పెట్టి ఇక్కడ ఏ జ్ఞానమైతే వింటున్నానో దీన్ని మరొక వైపు పెట్టి చూసినప్పుడు అది ఒక దూది పింజలాగా ఉంది ఇది హిమాలయాల్లాగా కనపడతా ఉన్నాడు అందుకని దానివైపు పోలేకపోతున్నాడు దీనివైపు పోతున్నాను జయించో వాస్తవం అర్థం ఇక మొక్షం కావాలి అనుకునేటువంటి వాడికి అంతకన్నా అన్యమైనటువంటిది ఏది పొందినా దానివల్ల అది వచ్చింది అనేది ఉంటుంది కానీ ఏదో లేదో అని విరిగి మాత్రం అధికంగా ఉంటుంది దాన్ని తీసేసే అవకాశం అని అలా కాకుండా ఆప్తకాముడిగా నిత్యతృప్తుడిగా నిరాశ్రయుడిగా ఉండాలంటే ఆత్మజ్ఞానమే ప్రధానమైంది కనుక అటువంటి ఆత్మజ్ఞానానికి అధికారి ముముచ్చు ఈ అధికారికి వివేకము వైరాగ్యము సత్సంపత్తి ముమోక్షత్వము ఇవన్నీ ఉండాలి వాడికి తప్ప రెండవది లేదు కనుక ముహూడ్చున్నాం అదే ఆత్మబోధ స్టార్ట్ చేస్తున్నాం ఎందుకు వీళ్ళే అధికారంటున్నాం అంటే ముహుడ్చు మోక్షమే పోయా ఇచ్చా ఇక రెండవది వద్దు సార్ ఇది లేనివాడికి అది తప్ప అన్ని ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఆశ్రమంలో అది అందుకనే అర్థం కాదు శాస్త్రం శాస్త్రం అర్థం కాకపోయేది ఏం లేదు ఇవన్నీ కలతబెడుతూ ఉంటాయి మన మనసులో ఏవైతే ఉన్నవో అనాత్మ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కలతబెడుతూ పోతూనే ఉంటాయి అది వచ్చినప్పుడు బాధ కనుక సుతే బ్రహ్మేకం నాతి దూరే నృణ మృత్యు వేదా ఆచరణ ఎవడు ముముట్స్ ఇది సుప్తే నిద్ర లేచిన మొదలుకొని సుప్తే ఉత్ సుత్యంతం మళ్ళీ నిద్రపోయేంతవరకు బ్రహ్మ ఏకం ప్రవిచింత్యత బ్రహ్మం విషయమే ఆలోచిస్తూ ఉండాలి అడుగు నిద్ర లేచాడు అంటే కర్మ స్టార్ట్ అవుతుంది ఏమి కర్మ స్టార్ట్ అవుతుందో తెలుసా వాటి భగవంతుడు తెలుసుకోవాలి కర్మతో పనిలో ఇప్పుడు ఏ పనైనా తెలుసుకోవడం మనసులో నడిచేది మాత్రం బ్రహ్మ చిత్తమే ఎందుకని అతి దూరేహో మనుషులకి మృత్యుహో సాగు అనేటువంటిది అతి దూరే నా చాలా దూరంలో లేదు సార్ నాతి దూరే అతి దూరే నా అనుకుంటారేమో నేను ఎప్పుడో చనిపోతాను నాకు మృత్యు ఇప్పుడు రాదు మరణం ఇప్పుడు రాదు నేను ఎప్పుడో చచ్చిపోతాను అందువల్ల ఈలోగా బతుకుని వాడని చంపుతాను ఏదో ఒక విధంగా అది కాకుండా నా అతి దూరే నృణ మృత్యు మృత్యు అనేటువంటిది చావు అనేటువంటిది ఎంతో దూరంలో లేదు నా అతి దూరే అతి దూరే నా ఎంతో దూరంలో లేదు ఇది వేదాంత డి వేదాంత భేరి మ్రోగిస్తా ఉంది సార్ గిండిమంత భేరి గర్జన ఇది గర్జన వేదాంత గర్జన సార్ ఇది పుట్టావు పెరుగుతున్నాను ఏ క్షణం లారిపోతావో తెలియదు అతి దూరే మృత్యు నా ఎంతో దూరంలో లేదు కాబట్టి సుప్తే ఉత్తాయ సుప్తంతం నిద్ర లేచి వదులుకొని మళ్ళీ నిద్రపోయేంత వరకు బ్రహ్మ యొక్క కాబట్టి బ్రహ్మ విషయమే ప్రధానంగా లక్ష్యంగా ఉండాలి నాకు అదే కావాలి అది కావాలి ఒకటి ఈరోజు పోయింది నిన్న పోయింది ఇట్లా రోజు పోతూ ఉండేది అట్లా నేను ఎప్పుడు భగవంతుని తీసుకుంటాను ఎప్పుడు సాధన చేస్తాను ఎప్పుడు మనసును శుద్ధి చేసుకుంటాను ఇంకా ఈ ప్రపంచంలో కావాలనేటువంటి పేరు ప్రఖ్యాతుల మధ్య పోవడమేనా అని ఎవడైతే ఆలోచిస్తూ ఉంటాడో వాడు ముడు అధికారికి ఆత్మబో ఏక సాధన తమబోధ విధీయ పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శా